డు వాడు మానవలోక కళ్యాణాన్ని ఉద్దేశించగలుగుతాడు ఎంతయ్యా ప్రపంచంలో ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కడూ కూడా దివ్యాత్మ స్వరూప స్థితిని అనుభవాన్ని పొందుతాడు మహానుభావుడు చూడండి ఆత్మ యొక్క స్వభావ లక్షణాలని స్వధర్మ లక్షణాలలో కనుక నువ్వు నిలకడగలిగితే నీకు చేయొచ్చి దండం పెట్టేవాడి కోసం నువ్వు వెతుక్కోకర్లా లెక్కలు వేసుకోవక్కర్వాడిని నమస్కారాలు వచ్చినాయి ఎందుకని నీ స్వభావ తహాను ఎప్పుడైతే ఉన్నావో నువ్వు మహానుభావుడు అయ్యే ఉన్నావు మహత్ యొక్క అనుభవము కలిగిన వాడేవడో వాడు మహానుభావుడు అమహత్ అనాత్మ అదేమో అడిగి నమస్కారం అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా నీ స్వభావ లక్షణంలో నీ స్వధర్మ లక్షణంలో నిలకడ కలిగి ఉండాలి చదవాలి ఆత్మ జ్ఞానస్వరూపము ఆత్మ జ్ఞానము చేతనే ఆత్మజ్ఞానము చేతనే వస్తుంది అండి అంతే కాఫీ కప్పు నాకు తెలియబడాలి నా కళ్ళు ఎదురకుండానే ఉంది తెలియబడాలి అంటే ఆత్మజ్ఞానం ఉంటేనే కాఫీ కప్పు కనబడుతుంది లేకపోతే కనబడదు అదేంటండి కళ్ళు ఉంటే చదాలి కదా కళ్ళు ఉంటే చూడద్దు కళ్ళు ఉన్నంత మాత్రం చూడగలిగే శక్తి లేకపోతే కనబడదు కళ్లకు చూపునిచ్చేటటువంటి శక్తి ఏదో ఇంద్రియములకు పనిచేయగలిగే శక్తినిచ్చున్నది ఏదో ఏ ఇంద్రియములండి మనోబుద్ధి చిత్త అహంకారాలకు కూడా బుద్ధేస్తు పరతస్థు సహ అని పరమాత్మ భగవద్గీతలో సూచించాడు బుద్ధికి పరమై ఉన్న ఆత్మను గమనించు ఆ పరమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ పరమ ఆత్మ కలిపితే పరమాత్మ సింపులాజిక్ట్ ఏమండి దివ్యాత్మ అంటే పరమాత్మ తత్వత నువ్వు పరమాత్మే అయి ఉన్నావు తత్వత బ్రహ్మమే అయి ఉన్నావు తత్వత ఆత్మే ఉన్నావు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమండి మీరు అసలు ఎప్పుడూ ప్రశంసించడం లేదండి అని ఒక ఆవిడి గారు వాళ్ళ శ్రీవారితోటి తగాదా వేసుకుంది తగాదా అంటే తగాదా కాదు నేను బోళ్లు పనులు చేస్తున్నా పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయే వరకు మీకోసమే కదా అన్ని చేస్తుంది ఎప్పుడూ కూడా నువ్వు బాగా చేసావోయ్ అని అనవే అంటుంది ప్రశంసించడం లేదండి నన్ను మీరు సెల్ఫ్ ప్యాటింగ్ నన్ను నేనే సెల్ఫ్ ప్యాటింగ్ చేసుకున్నాను నేనే బాగా చేసాను నేనే బాగా చేసాను నేనే అనుకున్నాను నాకేం ఆనందం రావడం మీరు ఎప్పుడైనా నన్ను ఒకసారి కాస్త బాగా చేసాబోయ్ అంటే ఆహా మా ఆయన నన్ను మెచ్చుకున్నాడని నేను ఆనందపడిపోతాను ఇలాంటి లక్షణాలు మన జీవితంలో కనబడుతూ ఉంటాయి నిజానికి ఇది స్వధర్మమా పరధర్మమా ముఖ్యమా అముఖ్యమా కర్తవ్యతాబుద్ధ కర్తృత్వతా బుద్ధే కర్తవ్యతాబుద్ధి సూర్యుడు ప్రకాశించమని ఆయనకి ఎవరు చెప్పారండి రోజు మనం ఆయన ఎన్నిసార్లు పోగడాలి ఈ లెక్కన నువ్వు లేకపోతే సృష్టి లేదయ్యా నువ్వు లేకపోతే సృష్టి లేదయ్యా నీవే సృష్టికి ఆధారమయ్యా జగదాధారుడవయ్యా జగదాత్మవయ్యా జగచక్షువయ్యా అని మనం రోజు ఆదిత్య హృదయం చదువుకుంటూ చెప్తున్నావు అనుకోండి ఇప్పుడు రోజు నువ్వు హృదయం చదివితే గాని ఆయన ప్రకాశించడం అంటావు నువ్వు ఆయిత్య హృదయం చదవడానికి ఆయన ప్రకాశించడానికి సంబంధం ఉంది ఏమైనా నువ్వు హృదయం చదవడం నీ కృతజ్ఞత అంతే ఆయన ప్రకాశించడం ఆయన కర్తవ్యం అంతవరకే అది స్వభావం అలాగే నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం స్వభావత సచిదానందమలహ అది స్వభావం దాన్ని ప్రకాశిస్తుంది అంతే దానిపైన ఏమండి వెరీ గుడ్ అని సెల్ఫ్ ప్యాటింగ్ పిల్లవాడిని చేసినట్లుగా ప్రశంసిస్తే తప్ప గుడ్ వెరీ గుడ్ మంచి మార్కులు వచ్చినాయి రా నీకు అంటే ఏమిటి ఇంకా ఎక్కడ ఉన్నాడు విడు కిడ్ చైల్డ్ స్టేజ్ నుంచి ఇంకా ఎదగలేదనమాట అంటే అందుకనే ఫ్రాయిడ్ అంటాడు అనమాట ప్రతి వాడిలో కూడా చైల్డ్ అడల్ట్ పేరెంట్ ముగ్గురు ఉంటారట మన ఈగోలో మన వ్యవహారాత్మకమైన జీవుడులో ముగ్గురు ఉంటారు అనమాట అయితే పిల్లవాడు లేకపోతే ఎడల్ట్ మెచ్యూర్ ఫెలో ఎవడైతే ఉన్నాడు మెచ్యూరిటీ వచ్చినవాడు వాడు మూడో ఎవడు బరువులన్నీ నేనే మోస్తున్నాను బాధ్యతలన్నీ నేనే తీసుకున్నాను అనేటటువంటి పేరెంట్ వీడేం చెప్తాడు ఏమంటే అసలు మీరేం చేశారు కనుక అన్ని ప్లాన్లు నేనే వేశాను అన్ని నేనే ఎగ్జిక్యూట్ చేశాను అన్ని నేనే చేశాను అన్ని పిల్లలందరూ నేనే పెంచాను నేనే పెళ్లిళ్ళు చేశాను నేనే ఇల్లు కట్టాను నేనే అది చేశాను నేనే ఇది చేశాను వీడు పేరెంట్ ఎన్నన్నా చెప్పు వీడంతా పేరెంట్ అనమాట అయితే వీడన్నా ఉంటాడు లేకపోతే ఎవడు ఉంటాడు ఇన్ని చేసినా నన్ను ఎవడు పొగడలేదు వీడు చైల్డ్ ఎన్ని చేశానోనండి నన్ను ఎవరు గుర్తించలేదు ఐడెంటిటీ క్రైసిస్ అనమాట పిల్లవాడికి ఎప్పుడు ఏమిటంటే ఐడెంటిటీ క్రైసిస్ చూడండి చిన్నపిల్లవాడు వాడు వాడు బోర్లా పడతాడు బోర్లా పడితే ఎవరికి ఉపయోగం వాడికే ఉపయోగం కానీ వాడు బోర్లా పడ్డాడని గుర్తించలేదు అనుకోండి ఏం చేస్తాడు గుర్తించేటట్లుగా పెద్ద శబ్దం చేస్తుంది ఏంటివిడే శబ్దం చేసినా అడుగు చూస్తే తీరా చూస్తే వాడు వెళ్లకెళ్ళి బోర్లా అబ్బో పిల్లవాడు బోర్లా పడ్డాడని అందరు చప్పట్లు కొడతాడు అది ప్రశంస వాడు వాడి వాడికి కూడా ఆనందం కలిగింది ఆహా ఎదుటివాడు ఆనందంగా ఉంటే మనకు కూడా ఆనందంగా కలిగింది చూడండి ఈ లక్షణం బోర్లా పడ్డప్పుడు మొదలైంది